అంటే యథాపూర్వం అనేది మీకు వ్యాఖ్యానం చేస్తాను జ్ఞానికే ఉంటాయి ఘటనలు సంసారులకే ఉంటాయి జ్ఞాని ఎలా చూస్తాడంటే ఆ ఘటనలను అనాసక్తితో చూస్తాడు అనాసక్తి అన్నది చాలా ప్రధానమైనటువంటి విషయం ఉదాహరణ అనాసక్తిని గాంధీ గారు బాగా ఎక్కువగా బోధించేవాడు పంతొమ్మిది వందల నలభై నలభై ఆరు ఆగస్టు ఆ టైదులో భారతదేశ స్వాతంత్ర్యానికి డేట్ ని మౌంట్ బాటల్ గారు ప్రకటించారు ఆగస్టు పదిహేను వస్తుంది స్వాతంత్ర్యము అని మౌంట్ బాటల్ కాంగ్రెస్ నాయకులని సమావేశపరిచి దాంట్లో చెప్పాడు ఆగస్టు పదిహేను మీకు స్వాతంత్ర్యము దాని అర్థం మేము వెళ్ళిపోతాము మీరు మీరు జుట్టు కొట్టుకుంటే కొనుక్కోట మాట్లాడారు చంద్రబాబు మేము వెళ్ళిపోతున్నాం ఆగస్టు పదిహేను చెప్పారు ఆ చెప్పినప్పుడు అక్కడ కాంగ్రెస్ నాయకులు అందరూ నెహ్రూ గారు పటేల్ సమావేశపరిచి మా ఒక చెప్పాడు గాంధీ గారు లేరు స్వాతంత్ర్యం కోసం గత నలభై సంవత్సరాల నుంచి సత్యాగ్రహం ఉద్యాడు గొప్ప ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు గాంధీ గారు ఆయన ఆయన నౌఖిలో ఉన్నారు నౌఖి అని ఆ సుందర మనసు దగ్గర ఎక్కడో గ్రామాల్లో అక్కడ హిందువులు ముస్లింలు కొట్లాడుకుంటూ ఉంటే మీరు కొట్లాడుకోకూడదేత చాలా కష్టపడతూ అక్కడ ఉన్నారు ఎవరో అడిగారు అక్కడ భారతదేశం స్వాతంత్రం ఏర్పాట్లు అన్నీ అయిపోతున్నాయండి మీరు ఎక్కడ కూర్చున్నారు నాకు దానికి సంబంధం లేని చెప్పారు అంటే అనాసక్తి అంటే అనాసక్తి అసలు ఆసక్తి లేదు వాళ్ళు స్వాతంత్రం ఇచ్చేశారంటే సరే మంచిది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వంలోకి రావాలి గాంధీ గారికి అక్కర్లేదు ఆయన ప్రెసిడెంట్ కావాలనే లేదు ప్రైమ్ మినిస్టర్ లేదు ఆయన ఏమీ అక్కర్లేదు వీళ్ళ మీరు మరి మీరు మీకేమీ అక్కర్లేదు మేము ఏదైనా అవ్వచ్చా మీరు కూడా అవ్వద్దని చెప్పారు మరి కాంగ్రెస్ పార్టీ దీన్ని డిజాల్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అసలు వద్దే వద్దు క్లోస్ కాంగ్రెస్ పార్టీ లేదు అలాగే అలాగే ఆయన మాట వినలేదు ఎవరో ఆయన ఏమన్నారంటే నా మాట వీళ్ళు ఎవరు వినలేదు కాబట్టి ఇంకా నాకు దానికి సంబంధం లేదని ఆయన దూరంగా ఉండిపోయారు అంటే అనాసక్తి అంటే ఉందో చెప్తారు దూరంగా ఉండిపోయారు కాబట్టి వీళ్ళందరినీ కోపం అని మీరు అనుకోకూడదు కోపం వచ్చి దూరంగా ఉండిపోవడం కాదు అది అనాసక్తి అందో మన ముక్కు మీద బొమ్మ తోడు దూరంగా ఉండేవాళ్ళు అనాసక్తి అందం అది ఆసక్తే అల్లుడు అత్తా ఇంటికి వెళ్ళలేదనుకోండి అది అనాసక్తియే ఆసక్తి ఆసక్తి ఇది అలాంటిది కాదు ఇది అనాసక్తి ఉంటే నిర్లిప్త ఆయన అంతల్లా ఉండగలిగినప్పుడు మరి జ్ఞాని ఆయన భిక్ష చేశారు ఇటు తిరిగాడు కాబట్టి ఆయన జ్ఞాని అని అలా అనుగ్రహిస్తారు కాబట్టి జ్ఞానులు ఎలా ఉంటారు ఆసక్తి ఉండదు ఈవెంట్స్ అవుతూ ఉంటాయి లేని ఇది అనుకూలము కనుకుండా ఇది నాకు కావాలి అనే ఆసక్తి లేదు ఇది నాకు ప్రతికూలము కాబట్టి నేను ఇలా ఉండకూడదు అనేటువంటి ఆసక్తి అంటే పాజిటివ్ లేదు నెగిటివ్ లేదు ఈవెంట్స్ అవుతూ ఉంటాయి అలా దర్శిస్తారు తర్వాత ఈ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో ఈవెంట్స్ అంటే ఘటనలు ఈ ఘటనలు ఏవైతే ఉంటాయో ఇవి యథార్థములు సత్యములు కావు ప్యాషన్ షో ఉంటారు సినిమా చూస్తూ ఉంటారు సినిమా చూస్తూ ఉంటే ఎవరో వీళ్ళను హీరో ఒకళ్ళు ఒకరు కొట్టేసుకుంటూ రక్తాలు కారిపోయినా కొట్టేసుకుంటూ ఉంటారు కొట్టేసుకుంటూ ఉంటే మీరు పోలీసులు తెలుస్తారా చిన్న వరకు సినిమాల్లో చూస్తూ ఉంటారు ఎందుకంటే మీకు తెలుస్తూ ఉంటుంది త్యము కాదు అని తెలుస్తాం మహాత్ములు కూడా అలాగే ఉంటారు వారికి ఈ జరిగే ఘటనల ఎందుకు సత్యత్వ బుద్ధి నిండదు ఇప్పుడు ఎవరో పోయేరు అందుకే అన్న పోయేదా అంతేగాని అదేదో ఒక పెద్ద ఘటన అయిపోయింది అవకూడని ఘటన చెప్పరాని ఘటన అయిపోయింది కొంపలు అడుగుపోయాయి భూమి ఆకాశం ఏకమైపోయాయి అని అనుకోరు ఆయన ఉన్నాయా దీంతో జన్మ మృత్యు అన్నది అది నామ పేరు లేదు వాటిల్లో నామ మాత్రము తప్ప వాటిల్లో వాస్తవికత ఏమీ లేదు దేహానికి సాగు లేదు ఎందుకంటే అది ఎప్పుడూ బ్రతిగా ఆత్మకి సాగు లేదు ఎందుకంటే అది ఎప్పుడూ చావలేదు కల్ప జన్మ పుట్టాడు పుట్టేడంటే అది ఇంకొక కల్పన ఇది కల్పనే అది కల్పన కాబట్టి ఎవరో పుట్టేయడని పుత్రోత్సవం లేదు ఎవరో పోయాడని దుఃఖము లేదు కానీ సంసారంలో ఎలా ఉంటారు సంసారానికి పుట్టేడన్నా పట్ట శక్తి కాదు పోయాడన్నా పట్ట శక్తి కాదు బుద్ధలు బాధేసుకుంటూ ఏం చేయలేదు పోయాడు అంటే మళ్ళీ ఒక బావు గంట ఏడిచిన తర్వాత కాఫీ టిఫిన్ ఉన్నాయా లేదో చూసుకోవడం అది ఓ బావుగంట ఏడిచేపటి నేరం వస్తుందండి కాఫీ పోతే వాళ్ళకి కష్టం అవుతుంది పిల్లయినా అంతే వాళ్ళు ఉంటారు ఓ బావుగంట సేపు అయితే ఉత్సాహంగా బాజాలు వాయించేస్తారు తర్వాత ఏంటి వాళ్ళకి కాపీ లేదంటే ఇది అండగా ఉంటే మా జీతంగా ఉంది ఇవాళ కాపు కాబట్టి మహాత్ములు జీవితంలో వచ్చేటువంటి ఘటనల ఏడల వస్తువుల ఏడల ఇది నాది నాయుడు నీడు నా పుత్రుడు ఈమె నా భార్య ఈమె నా భార్య అంటే డామినేట్ చేయడం కోసం ఆర్థికంగా అయితే జమించడం కోసం కాదు డామినేట్ చేసే సో ఇలా ఎలా ఉంటారా అలా ఉన్నారా మహాత్ములు లేదుగా ఇలా లేదుగా నువ్వు చూసుకో కాబట్టి ఈ పూర్వపక్షము తప్పు మహాత్ముల జీవితంలో ఇటువంటి జ్ఞానికి కారరాదు తర్వాత మహాత్ములకు ఇంకొక నిదర్శనం ఏంటంటే మీరు ఎలా జీవిస్తున్నారు మీరు జీవించే విధానం అంతే కాబట్టి నీ జీవితంలో నాకు పునాది ఏమిటి అంటే గత స్మృతి గతకాలీన స్మృతులను పునాదిగా చేసుకుని మనకి జీవిస్తాం మహాత్ములు అలా జీవిస్తాం గతకాలీన స్మృతులను పక్కన వర్తమానంలో జీవిస్తాం కాబట్టి ఇది నా ఇల్లు ఇది నా భార్య ఈమె నా కొడుకు నేను ఇంటికి యజమానుడను ఈయనకు మర్తను ఏడు ఈ పిల్లలకు తండ్రిని అని జీవిస్తూ ఉన్నాడు అనుకున్నప్పుడు వాడు గతకాలీన స్మృతులలో జీవిస్తున్నాడా వర్తమాన సత్యంలో జీవిస్తున్నాడా గతకాలీన స్మృతులలో జీవిస్తున్నాడు జ్ఞానులు అలా జీవించారు జ్ఞానులు వర్తమాన సత్యంలో జీవిస్తారు ఏ అర్యా కలుసుకోండి చేస్తున్నారు కాబట్టి ఎదురు ఒకటే అని మీరు అనుకుని అహం బ్రహ్మాస్మ మాట తప్పు అనే పూర్వపక్షం వచ్చేటో శ్లోకం చెప్పేసామ్యే तपिनं नामे एका तपिनं यथा पावो लोकेशां हरि पावो लोकेशां अद्रभ्रांते यदो दर्शनां हरि तां देसनां मात्वै तमुपोक्षं छेत्तम मात्वै तमुपोक्षं छेत्तम वचस्तृपे न पास्मास्म పదక్షతం నాక్షే నా చిూపేణా అశేషేణ క్షలై సిద్ధాంతం దీంట్లో నాలుగు పాదాలు మొదటి పాదం పూర్వపక్షం రెండవ పాదం సమాధానం మూడవ పాదం మళ్ళీ ప్రశ్న లేక పూర్వపక్షము శ్లోకాల రక్షణంగా ఉంటుంది ఆయన శ్లోకం రాజేసి వదిలేస్తారు ఆ శ్లోకాన్ని అర్థం చేసుకుని దాన్ని ఒక స్థితిలో పెట్టి చూసి ఆచార్యుడితో ఉంటుంది ఈ ఆచార్యుడు మాత్రమే టీకా గురువు గురు అని ఒక టేపోత సాహిత్యంలో వ్యాఖ్యానానికి ఉన్న ప్రతిష్ఠ ఒరిజినల్ టెక్స్ట్ యొక్క ప్రతిష్ట కంటే ఎక్కువ కాబట్టి నేను కాళిదాసు పేరు విన్నారా మల్లినాథూ విన్నారా కాళిదాసు గొప్పవాడు మల్లీనాథ సూర్ ఏది తక్కువ వాడు కాదు ఎందుకో తెలుసిన మల్లీనాథసుని లేకుంటే మల్లినాథసూర్ అంటే ఈ సిద్దిపేట దగ్గర ఉండేవారు నాకు అప్పుడప్పుడు ఈ తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు నాకు ఈ కొలికి వాళ్ళని పట్టుకోవడం చేత కాదు ఇంట్రెస్ట్ తక్కువ పట్టుకోవడానికి ఏవో దారులు దొరుకుతాయి వాళ్ళ బుద్ధి తిరగాలి మన పని మాను వాళ్ళ బుద్ధి వాళ్ళు ఏవో అవసరమైనవి అనవసరమైనవి చేస్తూ ఉంటారు అవన్నీ చూస్తూ ఉంటూ అప్పుడప్పుడు సపట్ల పడుతూ ఉంటారు ఇది చేత నేను ఊటుకున్నాను లేకపోతే అసలు ఎవరినో చీఫ్ మినిస్టర్నో లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్నో ఎవరినో పట్టుకునే అసలు మళ్లీ నాకు చూడండి తెలుసా ఆయన సిద్దిపేట దగ్గర ఒక గ్రామంలో పుట్టి పెరిగిన మహావిద్వాంసుడు ఆయన లేకుంటే కాళిదాసు లేడు కాళిదాసు కాళిదాసు సమ్మాన మధ్యప్రదేశ్ కాళిదా ప్రభుత్వం వాళ్ళు కాళిదాసు సమ్మానని అంత ఉత్సవాలు అందించేస్తారు విజయని నగరంలో కాళిదాస ఉత్సవాలు కూడా చేస్తారు మీరు ఏం చేస్తున్నారు ఏ అవుతుంది తెలియదే తెలియదు కదా తర్వాత నేను ఇంకో మాట చెప్పాలని కూడా అనుకున్నాను ఎవరు నాకు కనబడితే నాకు కనుమడిపోతే మీకు తెలిస్తే మీరేమో చెప్పండి తెలంగాణలో కాళిదాసుని ఉజ్జీవింపజేసిన మల్లినాథసు ఇక్కడ సిద్ధిపేట అయిపోయింది తర్వాత ప్రతాపేయం పాఠం చెప్పారు మీ అందరికీ పాఠం చెప్పాను కదా ప్రతాపత్రి రాసిన వాడు విద్యానాథుడు వరంగల్ నేను చిన్నప్పుడు పదహార ఏటా కూడా చదివాను ఆయన నరేంద్రపురం హై స్కూల్ లో పాఠం అడుగుతారు అప్పుడు విద్యానాథుడు జీవితా ఆయన వరంగల్ లో జీవించినాడు అని అప్పుడు చదివాడు వరంగల్ అంటే ఏదో తెలియదు రోజుల్లో మరి ప్రభుత్వం ఈ రెండింటినీ బయట తీసుకురావలసిన అవసరం ఈ రెండు పాఠాలు ఎక్కడయ్యాయి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం జెండా ఇక్కడ పెట్టాలి వాళ్ళ ఆడావిలో వాళ్ళు ఉంటారు అంటే కల్చర్ మినిస్టరీ ఉంటుంది కదా ఎడ్యుకేషన్ మినిస్టరీ పోనీ ఇవన్నీ కాకపోయినా కల్చర్ మినిస్టరీ ఉంటుంది కదా వాళ్ళు పట్టించుకోవద్దు వాళ్ళకేమో సంబంధం లేదు చె శ్రీహరి రమణాచారి రమణ ఆతను పండిస్తుంటారు అతను పండితుడు అతను మంచి బుద్ధిమంతుడు కేవీ రమణాచి విద్వాంసుడు తెలుగు దేవస్థానానికి చీఫ్ ఆఫీసర్ గా పనిచేసిన పనిచేసిన వాడు మంచి ఆఫీసర్ కాబట్టి సో సంస్కృత సాహిత్యంలో వ్యాఖ్యానానికి ప్రతిష్ట ఎక్కువ టెక్స్ట్ కంటే ఎందుకంటే వ్యాఖ్యానం ఏం చేస్తుందంటే టెక్స్ట్ లో ఉన్న రహస్యాన్ని అది బయటికి తీసుకొచ్చి మనకు ఆల్రెడీ వస్తుంది గురువు నా గురుక సహకారం చేస్తుంది టీక లేకుంటే శ్లోకంలో గురపు సిద్ధార్థమేది అని మనం దాన్ని పుష్టిపట్టి నిర్ణయించవచ్చు కానీ టీక సలహా ఏంటి మొదటి లైను పరోపక్షం రెండవ లైన్ సిద్ధం మూడవ లైను అదే మూడవ పాదము మళ్ళీ పరోపక్షం నాలుగవ పాదము శుద్ధం అందాము అద్వైతం అద్వైతము అపరోక్షం నా అనుభవానికి వచ్చేది కాదు అది పొరవక్షం అందమే అద్వైతం అద్వైతం అని నేను చెప్పుకోవడమే తప్ప మీ కంటికి అద్వైతం కనబడుతుందా ద్వైతం కనబడుతుందా అద్వైతమే కనబడుతుంది మీకు చెవులకి అద్వైతం వినబడుతుందా ద్వైతం వినకూడదు ద్వైతమే వినకూడదు నాలుగు రుచులు అద్వైతమా ద్వైతమా ముక్కు వాతనాలు అద్వైతమా ద్వైతమా చర్మానికి స్పర్శద్వైత మనస్సులో సంకల్పాలు ద్వైతం ఇంకుంటే అద్వైతం అద్వైతం అంటే మీరేవో అదేవో వాటిని ఉంటారు అద్వైతం పరోక్షం పరోక్షం అంటే స్వర్గం అంటే ఎప్పుడైనా స్వర్గం చూసారా మీరు పోతే స్వర్గంలో ఏవో డ్యాన్స్ లో అవుతాయి ఆ శబ్దాలు మీకు వెనుపడ్డానికి స్వర్గం ఎలా అద్వైతం కూడా పరోక్షం అంటే అనుభవంలో ఉన్నది కాదు పరోక్షం చే అన్నట్లయితే నా అది సరిగాదు కాదు ఎందువలనగా చిద్రూపేణ చైతన్యము రూపముగా భాష ప్రకాశించుకుందు ఇప్పుడు మేము సినిమాకు వెళ్ళారనుకోండి సినిమాకి వెళితే సినిమా తెర మీద నీకు ద్వైత అనుభవానికి వస్తుందా అద్వైతం అనుభవానికి వస్తుందా మీద తెర మీద ద్వైతమే కనుక కానీ నేను కొంచెం ఆలోచించే స్వభావం గలవారైతే సినిమా తెర మీద ఏమున్నాయో చూడండి హీరో హీరోయిన్ జగన్ అక్కడేమో గార్జన్ ఇతల దృశ్యములు నది నదిలో జల ప్రవాహము ఇవన్నీ ఉన్నాయి అవి ఎంతో మీరు ఒకసారి పరిశీలించి చూడండి నేను నాయకుడు అన్నది ఏమిటి ప్రకాశమే ప్రకాశమే నాయకుడి రూపంగా కనబడుతుంది విలన్ ప్రతి నాయకుడు కూడా ప్రకాశమే కొన్ని నాయకురాలు ఏమన్నా మరొకటి ఏమైనా అంటే అది కూడా ప్రకాశమే అక్కడ ఉండే గార్జెన్ కూడా ప్రకాశమే చెట్లు ప్రకాశమే నది ప్రకాశమే అక్కడ పశువులు ఏమైనా ఉంటే అది కూడా ప్రకాశమే ప్రకాశము తప్ప ఇంకేదైనా ఉందా జరం మరి అద్వైతం ఇప్పుడు పరోక్షం ఉంటుందా అపరోక్షం ఉంటాక్షం కాదని మాకు తెలియదు ఏంటంటే మనం మీకు తెలియచేయటం లేదు కాబట్టి తెలియలేదు ఇప్పుడు మీకు ఇది పర్వతము ఇది నది అని మీకు తెలిసింది అవునండి పర్వతము అని తెలిసినప్పుడు మీకు తెలిసిన ఆ ఎరుక అది రాళ్ళ రాళ్ల ముద్ద వాళ్ల యొక్క సమాహారమా జ్ఞానము యొక్క సమాహారమా ఇది పర్వతము అన్నప్పుడు ఆ జ్ఞానం ఆ ఎదుక అది బండరాళ్లతో చేసిన ఎదుకయా లేకపోతే జ్ఞానము జ్ఞానరూపమైన ఎదుకయా చిద్రూపము పర్వతము రాళ్ల ముద్ద కాని పర్వతమును తెలుసుకునే జ్ఞానము చితే చిట్ లేదనుకోండి అది ఎరుక లేదనుకోండి పర్వతం ఉంటుందా నిజనే కాళిదాసు హిమవత్ పర్వతాన్ని ఎలా వర్ణించారు అంటే అత్యుత్తరత్మాధిరాజు హిమాలయము పర్వతరాజు ఆయన స్వరూపమేమి ఆయన ఆత్మ అంటే స్వరూపం ఆత్మ అంటే స్వరూపం ఏది అంటే ఏమని చెప్పాలి రాయి అని చెప్పాలి అలా చెప్పాడా మనం ఏమని చెప్పాడు దేవత అంటే చైతన్య ప్రకాశము అని అంటారు ఇప్పుడు చంద్రుడు బొమ్మల హుటోలు వచ్చే ఆస్థానంలో ఒక హుటోని తీసుకుంటూ వచ్చాడు ఆ చంద్రుడిని చూసే ఏమన్నా రాళ్ళు రప్పలు అన్నారు అని అనాలి అలా కనుక కానీ తెలుసున్న వాళ్ళు ఏమంటారు చంద్రమా దేవత రాళ్ళు రూపంగా ఉన్న చైతన్యం చైతన్యం లేకపోతే ఏముందండి ఏమీ లేదు చంద్రుణ్ణి చూసి ఇవన్నీ రాళ్ళు అని చెప్పిన చేతనుడా రాళ్ళు రొప్పలవాడా చైతన్యం ూన్యుడు వంట వంటకాలు చైతన్య నది ప్రాణము లేని జలమైన నీరు అదే కాదు చైతన్య రూపంగా ప్రకాశిస్తోంది కదా మరి అద్వైతము అనుభవమా పరోక్షమా అనుభవమే అని సమాధానం అద్వైతాన్ని పరోక్ష జ్ఞానంగా పెట్టకూడదు అమలు యజ్ఞాలు చేసినప్పుడు ఆ పరోక్షంగా ఉంటుంది లేదంటే యజ్ఞం చేస్తే స్వర్గానికి పోతాడు అది పరోక్షం పరోక్షంగానే ఉండాలి అంటే అప్పుడు యజ్ఞం చేయడం పూలమ్మ స్వర్గం ఏదో వ్రతంలో ఏం చేసే దీపం పెడితే స్వర్గానికి వెళ్తారు పొలం అలా వెళ్ళింది మనం కూడా అలా చేస్తే మనం కూడా వెళ్ళచ్చు సరే మీరు చేసిన వెంటనే సరే వెళ్ళిపోతారు అంటే ఎవరు చేయనది కాబట్టి ఒకటి యజ్ఞము స్వార్థము ఏ వ్రతాలు చూస్తే స్వార్థానికి వెళ్ళడం అది పరోక్షం అసలు మాదే అభ్యంతరం లేదు అది అంగీకారము కానీ అద్వైతము పరోక్షం కాదు ఎందుకంటే నువ్వు తెలుసుకుంటే ఇప్పుడు ఇక్కడ నీకు చైతన్య రూపముగా అది ప్రకాశిస్తూ ఉన్నది మీరు చూసుకోండి మీరు నేను అనే ప్రకాశం చూసుకోండి చిత్ దేహము చిత్ మనస్సు చిత్ సుఖము చిత్ దుఃఖము చిత్ పర్వతము చిత్ నది చిత్ చిత్ కానీ లేదా ఒకటి ఉంటే చెప్పండి నాకు పూజ స్వామీజీ నాతో చెప్పారు నింగునా ఉన్నప్పుడు ఆయన అన్నారు మోడీ నువ్వు నువ్వు గమనించావారు అన్నారు ఎవరు అంతా చైతన్యం సుమా ఈ పర్వతము గాని ఈ నది కాని అంతా చైతన్యం జ్ఞానం జ్ఞానం అనంతం బ్రహ్మ కదా ఇంత జ్ఞానం పర్వతం అంటూ ఏం లేదు పర్వత జ్ఞానము కంటే భిన్నంగా పర్వతం అనేది ఒకటి ఉన్నదా లేదు యదాంతులు జ్ఞాన భిన్నమైన సత్తుని అంగీకరిస్తారు జ్ఞానము నుంచి విడగొట్టేసిన సత్తుని అంగీకరిస్తారు జ్ఞానము కంటే భిన్నంగా ఎదురుంటే ఒక చెప్పండి లేదు చెప్పండి మీరు నా పుత్రుడు అన్నప్పుడు జ్ఞానము కంటే భిన్నంగా పుత్రుడు ఉన్నాడు అంటే మీకు పుత్రుడు గుర్తొచ్చినప్పుడే పుత్రుడు ఉంటాడు గమనించేనా లేదా బ్యాంకులో డబ్బు ఉందని గుర్తు వచ్చినప్పుడే సంతకం పెట్టడం మర్చిపోయారు అనుకోండి కొంతమంది సంతకం పెట్టడం మర్చిపోతే ఇంకా వారి డబ్బు విరిగి రాదు దానికి మళ్ళీ మోళ్ళు కష్టపడాలి చిక్కు లేకుంటే ఏమీ లేదండి చిక్కు లేకుంటే ఏమీ లేదు సపోజ్ మీ చేతిలో వంద రూపాయలు కానీ మీకు ఇచ్చాను అనుకోండి అది వంద రూపాయలు దానికి విలువ లేదా విలువ అని మీకు తెలియలేదనుకోండి అప్పుడు ఆ కాగితం మీరు అందరు మనసారనుకోండి అదేవో నేను కాబట్టి వంద రూపాయలు ధనం ఎప్పుడు ఉంటుంది చిత్తున్నప్పుడు ఉంటుంది చిత్తులేదీ లేదు చిత్తే స్థలం ఇది పరోక్షమా అపరోక్షం అపరోక్షం పరోక్షమా ఏమీ కాదు అప్పుడు ఈ ద్వైతుల పూర్వపక్షాలు ఇలాగే ఉంటాయి వాడు పూర్వపక్షం చెప్పినప్పుడు మీరు ఆంధృస్తుంది డబ్బు అలాగ ఎన్నిలో ఉన్నాయి అది చూస్తుంది దాన్ని సమాధానం చెప్పిన తర్వాత పూర్వపక్షంలో సాధనమీ లేదు అంటే ఏంటి మీరు లోతుగా చూడకుండా ఉడికే పై పది మాటలు నాలుగు మాట్లు మాట్లాడుతుంటే ద్వైతమే అంత సత్యం ఉన్నట్టుగా అనిపిస్తుంది లోతుగా చూస్తే ద్వైతం అనేది ఏమీ ఉండదు బ్రహ్మం ఒక్కటే పర బ్రహ్మం ఒక్క ద్వైతం వాడు చెప్పాడా ఆ చెప్పిన ఆయన్ని వీళ్ళు ద్వైతం వాడిని చేసి పెట్టారు చెప్పినా ద్వైతం కూడా ఇంకా నామం పెడితే జలం ఉన్న వెంకటరా వెంకటరాయ నామం ఉండేది నామం ఒకసారి పూజ స్వామీజీ లాగొక ఆచార్యులు గారు రాఘవన్ రాఘవం పడితే రాఘవన్ రాఘవన్ దూ నోషం అంటే ప్లీజ్ మీట్ రాఘవ్ అని చెప్పి డోంట్ బి ఎఫర్ఐడా అద్వైతి అని చెప్పారు కాబట్టి నామౌతేమైనట్టు అయినా అద్వైతి అద్వైతమే అనుభవానికి వస్తోంది కాబట్టి అద్వైతము అపరోక్షం నా అద్వైతం అపరోక్షం అనే మాట చాలా తక్కువ అనుభవానికి అద్వైతమే అనుభవానికి వస్తుంది ఎందుకంటే చిత్ ఏకం అదే రెండవది లేదు చిత్తులో రెండవది లేదు మళ్ళీ ఇంకో ప్రశ్న అశేషేణ పూర్ణముగా ప్రకాశించుకలేదు మన చెందండి చిత్తు చిత్తు మాత్రమే చిత్తుయే ప్రకాశిస్తూ ఉన్నది చిత్తు తప్ప ఇంక వేరే ఏమీ లేదు కాబట్టి అర్థం అని మీరు అన్నాను బానే ఉంది కానీ ఆ చిత్తు పూర్ణంగా పూర్ణంగా ప్రకాశించాలి కదా ఇప్పుడు పర్వతము అన్నప్పుడు ఎలా ప్రకాశిస్తుంది పర్వత రూపంగా ప్రకాశిస్తుంది నది అన్నప్పుడు నదీ రూపంగా ప్రకాశిస్తారు దేవుడు ఉన్నప్పుడు దేవుడు రూపంగా ప్రకాశిస్తోంది జీవుడు ఉన్నప్పుడు జీవుడు రూపంగా ప్రకాశిస్తోంది చంద్రుడంటే చంద్రుడు రూపంగా ప్రకాశిస్తోంది సూర్యుడంటే సూర్యుడు రూపంగా ప్రకాశిస్తోంది ఈ చిత్తు అలాగ ముక్కలు ముక్కలుగా ప్రకాశిస్తోందే తప్ప పూర్ణ చిత్తు ప్రకాశించుటలేదు కాబట్టి చిత్తు పూర్ణము అని చెప్పడానికి ఎందుకంటే పూర్ణమో అన్నా అద్వైతమో అన్నా వస్తాయి అది పూర్ణం కాకపోతే అద్వైతం కాదు అద్వైతం కాకపోతే పూర్ణం కాదు ఏది పూర్ణమో అది ఏ అద్వైతం ఏది అద్వైతమో అది పూర్ణం ఎందుకంటే అది పూర్ణము కాదనుకోండి అంటే కొంత అనుకోండి మరి కొంత వేరే ఉంటుంది అప్పుడు అద్వైతం ఎలా కాబట్టి పూర్ణం అవ్వాలి పూర్ణమైతేనే అద్వైతం అనే మాట నిలబడదు కాబట్టి మొదటి పూర్వపక్షం ఏమిటి అది అనుభవ సిద్ధము కాదు అని మొదటి పూర్వపక్షం రెండవ పూర్వపక్షం ఏమిటి నువ్వు అద్వైతం అది పూర్ణము కాదు అశేషం అంటే పూర్ణము కాదు శేషం పోర్ణము కాదు అని రెండవ పూర్వపక్షం ఓకే అశేషే నా భారత అన్నట్లయితే ద్వైతం ద్వైతము అఖిలం పూర్ణముగా అంటే ప్రశ్నకి ఇంకో ప్రశ్న సమాధానం ప్రశ్నకి ప్రశ్నయే సమాధానం సరే మా అద్వైతం పూర్ణం కాదు కొన్ని నీ ద్వైతం పూర్ణమా నీ ద్వైతం పూర్ణంగా ప్రకాశిస్తోందా చె ఏదో ద్వైతం అంటే ఏదో చెప్పు ఇది పర్వతము ఇది నది మరి పర్వతం అన్నప్పుడు నది లేదు నది అన్నప్పుడు పర్వతం లేదు కాబట్టి ద్వైతం కూడా పూర్ణంగా ప్రకాశించడం లేదు కాబట్టి ద్వైతము కూడా పూర్ణము కాదు అని చెప్పారు అంటే ఏంటి ఈ ద్వైతం పూర్ణం కాకుండా చెప్పుకుని మా అద్వైతం పూర్ణం కాదని ఆక్షేపించే హక్కు నీకు లేదు అని అభిప్రాయం దీన్ని ప్రౌఢవాదము అద్వైతం పూర్ణము కాదు సరే అద్వైతం పూర్ణం కాదు నీ సిద్ధాంతం ఏంటి ద్వైతము ద్వైతం పూర్ణం అవుతుందా మరి నీ ద్వైతం పూర్ణం కానప్పుడు మా అద్వైతం పూర్ణం కాదు అని లెక్కరించడానికి నీకు హక్కు లేదు శంకర్లు ఈ రకమైన పద్ధతులు చాలా చోట్ల అవలంబిస్తారు అలా సమాధానం ఇస్తారు అంటే ఎందుకడికి హక్కు లేదు మాలో లోకం ఉందా లేదా అవి ఇప్పుడు ఒకడు టికెట్ లేకుండా రైలు ఎందుకు అని అడిగాడు అడిగితే నీ దగ్గర ఉందా టికెట్ ఉంటే లేదు మనం నీ దగ్గర టికెట్ లేనప్పుడు నన్ను టికెట్ లేదని ఏం కాదు అన్నట్లుగా ద్వైతం పూర్ణం కాదు మా ద్వైతం పూర్ణం కాలేదని మళ్ళీ అదో ఆక్షేపమా అని ప్రశ్న దాంట్లోనే సమాధానము గర్భితమై ఉండదు అది ఎలాగంటే చిట్టు ఊర్ణంగా ప్రకాశించడం అంటూ ఏమి ఉండదు చిత్తులో ప్రకాశించేది ఏ ఎలా ఉంటే అలాగే చిత్తు మీకు భాషిస్తుంది ఇప్పుడు సినిమాలో ప్రకాశము మీకు కొత్త ప్రకాశము అంటూ ఏమి కనపడదు ఆ ప్రకాశంలో ఏది కనబడితే అది కనపడదు మొత్తం చిత్తంతా వచ్చి మీ ముందు ఇదిగో నేను చిత్తు అని అలా కనపడదు చిత్తూ ఉంటుంది ఆ చిత్తులో పర్వతంగా కనపడింది అనుకోండి పర్వత రూపంగా ఉంటుంది చిత్తారు కాబట్టి ద్వైతమే చిత్తులో ప్రకాశిస్తూ ఆ ద్వైతము ముక్కల ముక్కల మొక్కలతో ఉంటుంది ఆ ముక్కలన్నీ ప్రకాశిస్తారు కాబట్టి మొత్తం చిత్తంతా ప్రకాశించాలి అనే ప్రసక్తి ఉండదు చిత్తంతా ప్రకాశించాలంటే మొత్తం ద్వైతం అంతా ఒక్క ముద్ద అయిపోతే అప్పుడు మొత్తం ప్రకాశిస్తుంది మొత్తం ద్వైతం ఒక్క ముద్ద అవసరం లేదు అది వేరు వేరు మొక్కలుగానే ఉన్నది కాబట్టి చిట్టు వాటిని ప్రకాశింపజేస్తూ కూడా మొక్కలు మొక్కలా అన్నట్లుగా భాషిస్తుంది తప్ప అది స్వయముగా పోతున్నా కొంచెం టెక్నికల్ టెక్నికల్ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ టేబుల్ మీద అనేక వస్తువులు కనపడుతున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వస్తువులు కనపడుతున్నాయి అంటే ఏడు ముక్కల ఈ టేబుల్ మీద ఉన్న ముక్కలు ఏడా లేక టేబుల్ మీద ఉండే వస్తువులను ప్రకాశింపజేసే ప్రకాశము ఏడు ముక్కలు అవుతుందా ప్రకాశం ఏడు అవుతుంది ప్రకాశం ఒక్కటి ప్రకాశంలో ప్రకాశించేవి ఏడు ముక్కలు ఓకే ఇప్పుడు దీన్ని ప్రశ్నలు మీరు అప్పుడే చూసుకోండి చూపు అనేకమా చూపునందు కానవచ్చేవి అనేకమా కానవచ్చేవి అనేకం చూపు ఒక్క ఓకే చూపు అంటే రూప జ్ఞానము వినికిడి అంటే శబ్దజ్ఞానము వేరు ఉండే మనస్సు ఒకది రెండు ఇంద్రియములు అనేకము ఇంద్రియములను ప్రకాశింపజేసే మనస్సు ఒక మనస్సులో సంకల్పములు అనేకము ఈ సంకల్పములన్నీని ప్రవర్తన చేసే బుద్ధి బుద్ధి యందు వాసనలు అనేకము ఈ వాసనలనన్ని అన్నింటికీ మనుగడనిచ్చే నేను బుద్ధుల్లో వాసనలు అనేకం ఉంటాయి ఒకసారి మోహవాసన ఉంటుంది ఒకసారి లోహవాసన ఉంటుంది ఒకసారి ధైర్ ఉంటుంది బుద్ధిలో అనే ఉంటాయి కానీ వీటిని అన్నిటినీ ప్రకాశింపజేసే నేను ఓకే ఇక్కడో నేను అక్కడ నేను అక్కడో నేను ఆ విధంగా సకల పురాణం నేను నేను నేను అనే ఈ సబ్జెక్ట్ నేనంటే సబ్జెక్ట్ అనేక సబ్జెక్ట్స్ ఉన్నారు ఈ సబ్జెక్ట్స్ అన్నిటినీ ప్రకాశింపజేసే చిట్ ఆ చిత్తు యొక్క స్వభావమే అతిది అదేమిటంటే అది తాను ఒక్కటిగా ఉంటూనే అనేకము ప్రకాశింపజేస్తుంది ఉంటూనే ఖండ్ ప్రకాశింపజేస్తుంది దాని స్వరూపం అట్టి ఆ చిట్టు ఎలాంటిది అంటే ప్రకాశము ప్రకాశము తాను ఒక్కటిగా అఖండముగా ఉంటూ అనేకములను ఖండితము ఖండఖండములను ప్రకాశింపజేస్తుంది అది ప్రకాశము యొక్క లక్షణం ఆకాశము కూడా అంటే ఆకాశము తన యొక్క అనేకమును కలిగి ఉంటుంది తాను మాత్రం ఏకముగా అలాగే చిత్తు కూడా సర్వమును ప్రకాశింపజేస్తుంది సర్వ ఖండములను ప్రకాశింపజేస్తుంది తాను అఖండముగా చిట్ యొక్క స్వరూపం వంటిది కాబట్టి ద్వైతము అనేకము కాబట్టి ప్రకాశింపజేసే చిట్టు కూడా అనేకము అని నువ్వు నిర్ధారించడం సరికాదు అఖండమైతే ద్వైతమును ప్రకాశింపజేసే చిట్టు అఖండముగా మనకి పోస్తూ ద్వైము అఖండము కాదు కనుక ద్వైతమును ప్రకాశింపజేసే చిట్టు కూడా అఖండము కాదు అని నిర్ధారించుటకు లేదు లేదు ఈ చర్చ కొంచెం టెక్నికల్ చిత్ అనేది అది అత్యంత మౌలికమైనది నేను ఎక్కడి నుంచి అది చిత్తు నేనులే అనేకము కావచ్చు చిత్తు ఏకం అత్యంత మౌలికమైనది చిత్తు తర్వాత చిత్తు ఇస్ ఒరిజినల్ అంటే ఏంటి మీరు చెట్టులో నుంచి వస్తారు నేను అన్నట్టుగా వస్తాను ఒక జాగ్రత్త అవస్థ ఒక స్వప్నావస్థ నడుస్తుంది ఆ చిత్తులో నేను బయట ఆ చిత్తు ఒరిజినల్ జాగ్రత్త వ్యవస్థ ఒరిజినల్ కాదు జాగ్రత్త వ్యవస్థలో నేను నేను ఒరిజిన నూనె చిట్టు నుంచి నేను నుండి జాగ్రత్త అవస్థ అంతా వస్తుంది జాగ్రత్త అవస్థ ఒరిజినల్ కాదు నేను ఒరిజినల్ నేను ఒరిజినల్ కాదు చిత్ కాబట్టి చిత్ ఇస్ ఒరిజినల్ రియాలిటీ తర్వాత నేను ఆరంభం అవుతుంది నేను బిగిన్స్ చిత్ బిగిన నేను ఇస్ ది ఆఫ్ చిత్ Chitth is the cause of nenu, but chitth is not caused by anything there is. So, in this case, chitth is not caused by a man, a shayasham, a kariyam, a kariyam. If you are a man, you are a man, you are a man, you are a man, you are a man. You are a man, you are a man. తర్వాత అకాలు అకాలము దాని ఏంటో కాలము ఉండదు సత్ సిది సత్ అదే శుభము సిరి అంటే శుభము అని కొంతమంది సిరి అన్నారు కొంతమంది శివ అన్నారు దర్శనలైజ్ చేసి కూర్చుండటం కోసం చిట్ ఆనంద శివ చిదానందరూప శివో శివ అన్నారు ఆ శివ అన్నదాన్నే ఆయన గురునాన గారు శ్రీ అన్నారు ఏది శ్రీయో అదే శివ ఏది శివయో అదే శివ ఎవరో ఉన్నారు చిదానందరూప శివోహం అన్నారు ఇంకేముందండి మరి మీరే శివుడై కూర్చుంటే ఇంక మేము ఇంకా మరి దేవుడు శివుడికి దేవుడికి దండం పెట్టడం పూర్తి చేయడం అడిగారు అదేంటండి మరి అదే శివుడు ఇది శివుడికి పూజ అది ఎందున తనే శివుడు అని తెలియనంత వరకేనాయా శివుడికి పూజ తనే శివుడు అని తెలియ కోసమే శివుడికి పూజ చేసి అంతకంటే వెళ్ళే జరుగుతారు ఆనందం కోసం అడుగులు తోచుతారు ఎంతవరకు తనే ఆనందము అని తెలియనంత వరకు అలాగే శివుడిని పూజిస్తాం ఎంతవరకు తనే శివుడు అని తెలియనంత వరకు అది చిత్ అదియే శివ శివతత్వము అని ఓ మహాత్ముడు శివుడు గురించి మాట్లాడుతూ అంటాడు శివుని యొక్క తత్వము ఒక త్రినేత్రుడు పాలలో చెరువుడు పార్వతీపతి అది తత్వము కాదు అది అలా వర్ణిస్తారు కైలాసవాసి కాండవ నృత్యము చేయనివాడు అది శివుని యొక్క తత్వము రూపము అని అలాగే చుట్టుకుంటే గుణము రూపము ఇచ్చారు మరి శివుని యొక్క తత్వం ఏమిటి అంటే చితియే శివుని యొక్క తత్వం చిదానంద రూప విశ్లోహం శిలోహం ఆ చిత్ అందు సర్వము భాషిస్తుంది చిట్యే బ్రహ్మ అనే పరోక్షము సిద్ధాంతము ఆ విధంగా ఆ శ్లోకం ఇంకొక్కసారి అద్వైతం అద్వైతము అపరోక్షం రుభు రూపముచ్చేది నా కాదు అన్నట్లగే నా సది కాదు చిత్రూపేణ చైతన్య రూపము కాసనా ప్రకాశించుకుంద ప్రకాశేందుట వలన సరికాదు సరి అశేషేణ పూర్ణముగా భా ప్రకాశేందుకలే చేయూ కం భాసతే ప్రకాశిస్తూ అని రెటారికల్ క్వశ్చన్ అంట అంటే ద్వైతం కూడా ప్రకాశించట్లేదు కదా నీ ద్వైతానికి లేని ప్రకాశం ఆ ద్వైతానికి ఉండాలి నువ్వు వాళ్ళు ఏదో వేలెత్తి ఏ వీళ్ళు గుర్తు పెట్టుకోలేదండి మరి నీ మాట ఏమిటి నువ్వు పెట్టుకున్నావా పెట్టుకోలేదు నువ్వు పెట్టుకోవడం నన్ను గుర్తు పెట్టుకోలేదని దీంట్లో గుర్తు పెట్టుకోవడం పెట్టుకోకడం ఎవరి ఇచ్చే అనుసరించి వాళ్ళు చేసుకోమరోక్షలం అచిత్యారో మాయ సకల వస్తు I am the Lord, and I am the Lord, and I am the Lord.